ఎట్టు చేయగలవాడవో ఇక నీ చేతి నావునికి నెట్టన నీదాసుడనైతిని నీ చిత్తం వికను సారెకు గొలుగు సేతు సనవులు నీ విత్తువోయనుచు నేరకున్నా పాడుదును ఉపవాసములుండుదు ఉపవాసములుండు నుగిదయదలంతులిగాచుకుండు చిత్తమురావలెనను కమ్మటి నిత్తకములు నెరపుదు కైవసముగావలెననుచు కుమ్మడిీ గుణాలు వగడు పూరక వనుతు నెమ్మది ముక్కులు నే ముక్కుదు నేరములెంస కాతువీ నమ్మిన్ను నే పూజింతు నను నీ వీడేరి ఆస్తతో నిను భావింతు అన్నిట నన్నేలుదువనుసు పేసరకనీ మంత్రమునుడుగుదు వేగమేవరమొసగుదువనుసు రాసి నెక్కగా శ్రీవేంకటేశితి విప్పుడు నన్ను వాసి వాసితోడనే నిన్నుదగులుదును వదలకనా పాలగలవను చు